విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యంపించురుదేవాయ మహనీయత్మని కొంచుపించ లోకరణ్యాయ సాధురోపాయమో సీత రామ అనం రాధాపతే కృష్ణ ీరోక్మి సత్యభాప సీత రాధాపతే కృష్ణ శ్రీరోక్మి సత్యభాపతే ణీపతే బ్రహ్మా గౌరీపతే శంభో లక్ష్మీపతే శ్రీమన్నారాయణ సీత రామా రాధాపతే కృష్ణ శ్రేరోక్మి సత్యభాపతే వాణీపతే బ్రహ్మా గౌరీపతే శంభో లక్ష్మీపతే శ్రీమన్నారాయణ సీత రామ రాధాపతే కృష్ణ శ్రీరోక్మి సత్యభామాపతే వాణిపతే బ్రహ్మా గౌరీపతే శంభో లక్ష్మీపతే శ్రీమన్నారాయణ సీతాపతే రమ రాధాపతే కృష్ణ శ్రీ రోక్మి సత్యభామా పతే వాణిపతే బ్రహ్మా గౌరీపతే శంభో లక్ష్మీపతే శ్రీ మంగారాయణ కరుణానిధ గోవిందసిష్ట గీత రెండవ అధ్యాయం ముమోక్ష ప్రకరణం నిన్నటి తనం ప్రారంభం చేసినాము ముముక్షు అనేటువంటి పదానికి నిన్న అర్థం చెప్పినామండి బంధనము నుంచి నేను ఎప్పుడు తప్పించుకుంటానా అని తీవ్రమైనటువంటి అభిలాష అది దాని పేరు ముముక్షం అండి అర్థమైందండి మళ్ళీ చెప్తున్నాను ఒక తాడు చేత కట్టబడితే వాడు ఎప్పుడు ఏమనుకుంటాడు ఈ తాడు ఎవరు విడుదల చేస్తారా అని జైల్లో ఎవరైనా ఉంటే వాడు ఏమనుకుంటుంటాడు ఈ బంధం ఈ జైలు నుంచి నేను ఎప్పుడు బయటికి పోతానా అని చెప్పి ఎప్పుడు పరితపిస్తూ ఉంటాడండి అదేవిధంగా బంధనంలో పడినటువంటి వాడు నేను ఎప్పుడు విముక్తిని పొందుతానా అని చెప్పి తీవ్రమైన కోరిక కలిగి ఉంటాడు అయితే అందరూ ఎందుకు దాన్ని గుర్చి ప్రయత్నం చేయటం లేదు బంధనంలో ఉన్నారు కదా కానీ వారికి తెలియదండి నేను బంధనంలో ఉన్నాననే ఎక్కువ మందికి తెలియదండి ఏమిటి ఆ బంధనం చెప్పండి ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారు మిమ్మల్ని ఎవరు జైల్లో పెట్టలేదు స్వతంత్రంగా ఉన్నారు మేము స్వతంత్రంగా ఉన్నామని చెప్పుకోవటానికి మనకి అర్హత లేదండి ఎందుకంటే మూడిటి చేత బంధింపబడుతున్నామని నిన్న చెప్పలేదండి దేశము కాలము క్రియ టైం స్పేస్ కాజేషన్ అనగా ఒక చిన్న ఆయుర్దాయం చూడండి పరిమితమైనటువంటి సమయం ఈ శరీరం నిలుస్తుందండి అంతే ఇదో ఒక విధి ఆ బ్రహ్మదేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడో అంతేనండి ఆ టైంకి మించి ఎవరు జీవించలేరు చూసారా కాబట్టి ఈజ్ బౌండ్ బై టైం అది కాలం చేత వాడు బద్ధుడైపోయినాడు ఎక్కువ కాలం దీర్ఘకాలం ఒక వెయ్యి సంవత్సరాలు ఎవరైనా బతకగలరా లేదు కాబట్టి ఈ కాలము చేత వాడు పరిమితమై ఉన్నాడు కనుక కాలం చేత బంధింపబడ్డాడు నెంబర్ వన్ దేశము ఒక ఆకారం చూడండి ఈ ఆకారాన్ని మించి ఎవరు కూడా ఎక్కువగా పెరగటానికి లేదండి ఏదో భగవంతుడిచ్చినటువంటి ఆకారం మాత్రమే స్వీకరించి వాడు వ్యవహరించవలసిందే కనుక స్పేస్ అంటే ఆకారం దీని చేత వాడు బద్ధుడైనాడు చూడు ఎక్కువ విశాలంగా విశ్వరూపంగా వ్యాపించడానికి వీడికి శరీరానికి అవకాశం ఉందా లేదు కనుక రెండైనా దేశము కాలము క్రియ కర్మ వాడు పూర్వజన్మలో ఏ కర్మ చేస్తాడో దాన్ని అనుసరించే వాడికి ఫలితములు ఇప్పుడు కలుగుతుంటాయి ఆ విశ్వ శాసనం బ్రహ్మాండంలో ఒక బ్రహ్మ ఒక శాసనం ఉన్నదని చెప్పినాను డివైన్ లా చూడండి డివైన్ లా స్పిరిచువల్ లా అనగా ఎవరైనా పాపం చేస్తే దుఃఖపడుతున్నారు పుణ్యం చేస్తే సుఖపడుతున్నారు జ్ఞానం పొందితే జన్మరాహిత్యం మోక్షం పొందుతున్నారు ఇదండి లా నేను ఇది అప్పుడప్పుడు చెప్తున్నాను ఇది జ్ఞాపకం పెట్టుకోండి దీన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి అది ఎవరికైనా సుఖం కావాలన్నా పుణ్యం చేయండి ఎవరికైనా మోక్షం కావాలన్నా జ్ఞానం చక్కగా సంపాదించండి దుఃఖపడుతున్నారండి దీనికి కారణం పాపం చేసుకున్నారు కాబట్టి కర్మకు బద్ధుడండది దేశము కాలము క్రియ మూడిటి చేత బద్ధుడైన జీవుడు నేను స్వతంత్రుడని చెప్పి ఎట్లా చెప్పగలడు చెప్పండి ఎప్పుడు తరి నేను బంధంలో ఉన్నాను ఎప్పుడు నేను తప్పించుకుంటానా ఈ సంసార బంధనం నుంచి ఈ దుఃఖం నుంచి తాపత్రయం నుంచి నేను ఎప్పుడు అని చెప్పి తీవ్రమైనటువంటి అభిలాష ఎవరికి కలుగుతుందో వాడండి ఈ ప్రపంచక భోగముల మీద మనస్సు పెట్టడండి అది గుర్తు వశిష్ఠులు వారు చెప్తాను జ్ఞాతజ్ఞే మనసో నూనమే తద్ లక్షణం నస్వదంతే సమగ్రాని భోగ వృందాపున జ్ఞానం కలిగిన వారికి గుర్తు ఏమిటంటే ఈ బాహ్యమైనటువంటి భోగ విలాసముల మీద విషయముల మీద మనస్సు పోదండి అది టెస్ట్ అది ఎవరికైనా దీని మీద ఆసక్తి కలిగి పరిగెత్తున్నారంటే వారికి ఇంకా జ్ఞానం లేదు వైరాగ్యం కలగలేదు అని చెప్పి అర్థం అండి సరే ఎవరైనా తీవ్రమైనటువంటి పరితాపం కలిగి ఎప్పుడు నేను బంధన నుంచి విముక్తి పొందుతానా అని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడు అటువంటి వారికి ఈ సుఖముల మీద అపేక్ష ఉంటుందా ఆనాడు పరీక్షన్ మహారాజు చూడు ఏడు రోజుల్లో మీకు చావు ఉన్నదని చెప్పి ఒక ఆయన శాపం పెట్టాడు ఈ ఏడు రోజుల్లో ఈ రాజ్య సుఖముల మీదకి ఏమైనా పరిగెత్తాడా చెప్పండి లేదు కదా ఈ ఏడు రోజుల్లో ఎప్పుడు నేను ఏ విధంగా నేను తరిస్తాను నాకెవరు చక్కని బోధ చెప్పి జన్మరాహిత్యం మోక్షమును కలుగు చేస్తారని బయలుదేరాడు చూడండి పుణ్యం ఫలించింది కాబట్టి సుఖ మహర్షి గారు అక్కడ కనిపించారు కనుక ఈ తప్పించుకునేటువంటి ఉపాయం ఎప్పుడు కలిగింది ఈ జీవితం క్షణికం ఇందా కొద్దిసేపే ఉన్నదని చెప్పి పరీక్షన్ ఇప్పుడు కలిగిందో అప్పుడు వైరాగ్యం కలిగింది చూచారా నేను బంధనలో ఉన్నాను ఈ బంధనం నుంచి ఎప్పుడు తప్పించుకుంటాననే అపేక్ష వారికి ఎప్పుడు కలిగిందో అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టాడు భోగములు సుఖములు ఇంద్రియ అర్థములు వీటన్నింటిని త్యాగం చేశాడు వైరాగ్యం అనేది ఎప్పుడు కలుగుతుందంటే నేను బంధనంలో ఉన్నాను దీని నుంచి ఎప్పుడు తప్పించుకుంటాను అనే పరితపన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వైరాగ్యం కలుగుతుందండి సరే బుద్ధుడు నేను బంధింపబడ్డాడని తెలుసుకున్నాడు నేను ఏ విధంగా విడుదల పొందుతానని చెప్పి ఏకాంతంలో పోయి రాజ్య సుఖాలని తృణీకరించాడు ఎవరండి బుద్ధుడు అదేవిధంగా మహనీయులు అండి ఎప్పుడు ఆ దైవం మీద ఆసక్తి కలుగుతుందో ప్రపంచం మీద అనాసక్తి కలుగుతుంది డిజంటే ఇంట్రెస్ట్ పోతుందండి దీని మీద దీని పేరే అనాసక్తి అంటారు నాన్ అటాచ్మెంట్ దీంట్లో ఉంటారు ప్రపంచంలోనే ఉంటారు కానీ తగులు వాళ్ళు కారణం ఈ భోగములు ఇవన్నీ ఎన్ని జన్మలు అనుభవించాం ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మలో కూడా దీన్ని నాశనం చేస్తే ఎట్లా ఈ దృశ్య విషయముల్లోనే గడిపివేస్తుంటే దృక్ష రూపమైనటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మను నేను ఎప్పుడు తెలుసుకుంటాను అని తీవ్రమైన అభిలాష వారికి కలుగుతుందండి అప్పుడు వైరాగ్యం సుజన ఎన్ని వస్తువు బ్రహ్మలోక తృణీకారో అంటాడు బ్రహ్మలోకం ఇచ్చినప్పటికీ తృణీకరిస్తారు ఈ వశిష్ట గీత మొట్టమొదట్లో అరిష్టనేమి అనేటువంటి రాజును గురించి మీకు చెప్పినాం అరిష్టనేమి రాజు చక్కగా రాజ్యం పరిపాలిస్తూ వారికి మనస్సు మారింది ఏకాంతమును పోయినాడు రాజ్యం వదిలేశాడు దే ఇంద్రులండి స్వర్గసుఖాలన్నీ అక్కడ పంపిస్తాడండి నాకు వద్దు అంటాడు చూడండి అరిష్టనేమి ఒక దూతను పంపిచి స్వర్గంలో ఉండేటువంటి వైభవాలు సుఖాలు అన్ని సంపదలు ఇచ్చి ఇది ఆ అరిష్టనేమి మహారాజు గారికి సమర్పించండి అని ఒక దూతని రాజుగారండి అరిష్టనేమి ఏకాంతంలో ఉండి మీరెవరు నేను స్వర్గం నుంచి వచ్చిన దూత ఈ సుఖాలనేమిటి ఇంద్రుడి గారు మీకు పంపించారు చక్కగా అనుభవించండి నాకు వద్దు అన్నాడండి అన్నీ వదులుకుని నేను భగవంతుని పాదములు ఆశ్రయిస్తుంటే ఈ సుఖములతో నాకేం పని చెప్పి తృణీకరించాడండి ఎవరు అరిష్టనేమనేటువంటి మహారాజు కనుక ఈ తప్పించుకోవాలి సంసార దుఃఖం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసేవాడికి ఇంకా ప్రాపంచిక సుఖములు రుచించవండి ఎదురుగుండా ఉన్నప్పటికీ రుచించవు చిన్న దృష్టాంతం చెప్తాను వినండి రాత్రి ఇళ్లలోనండి అందరూ నిద్రపోయిన తర్వాత ఒక జంతువు ప్రవేశిస్తుందండి చిన్న జంతువు దానికి తోక తోక ఉంటుందండి ఏ మూషికం అనగా ఎలుక ఎలుక లోపలికి బయలుదేరుతుందండి బయలుదేరి సామాన్ భోజన పదార్థాలు ఇవన్నీ నాశనం చేస్తుంటుంది అది కనిపెట్టినటువంటి గృహస్థుడు ఏం చేస్తాడో తెలుసండి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు పట్టుకోవాలంటే చేత్తో పట్టుకుంటానికి వీలవుతుందండి ఏమన్నా ఎలుకలు చేత్తో దొరుకుతాయా లేదండి మనకంటే చాలా తెలియగలవండి తప్పించుకుని పారిపోతాయండి అందుచేత దానికి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ బోను బోన్ ఏర్పాటు చేస్తారండి ఆ బోను రాత్రి పరుండబోయేటప్పుడు దాంట్లోనండి మంచి సువాసన సువాసన కలిగినటువంటి ఎర్రగడ్డ లేక ఉల్లిపాయ లేక కొబ్బరి ముక్క ఏదో ఒకటి తగిలిస్తారండి దానికి తగిలిచ్చి డోర్ ఓపెన్ చేసి తెరిచిపెట్టి పండుకుంటారండి అర్ధరాత్రి వేళ మహానుభావుడు వస్తాడండి ఎవరు ఆ ఎలుక వచ్చి ఒక్కసారి ఈ బోనంత ప్రదక్షిణం చేస్తాడు ఆయన ఏముడు ఘుమఘుమలాడుతున్నదే మంచి సువాసన వస్తున్నదే దగ్గరికి వెళ్ళి చూచి ఉరి ఉరే లోపల ఏదో ఉంది మంచి వస్తువు దాన్ని తినాలి అని చెప్పి అపేక్ష చేత పాపలు ఆ తలుపు ఆ తెరిచి ఉంటుంది కదండి లోపలికి వెళ్ళి దాన్ని కదిలిస్తుందండి నోటితో కదిలిస్తుంది ఏది మంచి ఆ తినబోయే వస్తువుని ఆహా ముందుగా అనుకుంటుంది ఎంత చక్కని భోగ్య వస్తువు ఎంత రుచికరమైనటువంటి వస్తువు ఎంత సుగంధమైనటువంటి వస్తువు నాకు ఈరోజు లభించిందని ఆనందంలో పొంగిపోయి దాన్ని కోరుకుతుందండి కోరికిన తర్వాత తలుపు పడిపోతుందండి సార్ తలుపు పడంగానే ఆ శబ్దంలో గాబరా పారిపోవాలని ప్రయత్నం చేస్తుంది దారి తలుపు మూసుకుపోయింది ఇంకా ఎట్లా పోతుందండి పాపం రాత్రంతా ఏం చేస్తుందంటే ఆ తినే వస్తువు పక్కన ఉన్నప్పటికీ తాకదండి చూచారా కానీ తాకనే తాకదు తప్పించుకో హౌ టు ఎస్కేప్ అంతే ఈ బంధన నుంచి ఏ విధంగా నేను తప్పించుకుంటానని ప్రయత్నం చేస్తుందే కానీ పక్కనే ఆ భోగ్య వస్తువు ఉన్నప్పటికీ దేన్ని అపేక్షించి ఎక్కడికి వచ్చిందో దాన్ని తాకనే తాకదండి సరే దాని పేరు వైరాగ్యం దానికి వైరాగ్యం ఎందుకు కలిగింది పక్కనే వస్తువు ఉంటే ఎందుకు అనుభవించకూడదు నో ఐ డోంట్ కేర్ హౌ టు ఎస్కేప్ ఇస్ ది క్వశ్చన్ అది ఆ ఎలుకకి ముఖ్యమైనటువంటి ఆ ప్రశ్న ఏమిటంటే తప్పించుకోవటం సుచారం ఇప్పుడు నేను బంధనలో ఉన్నానని తెలుసుకుంది కాబట్టి అది ప్రయత్నం చేస్తుంది తప్పించుకోవటానికి ఆ భోగ్య వస్తువులు పక్కనే ఉన్నప్పటికీ దానికి ఏం అపేక్ష కలగలేదు ఇదండి తరించాలని ఎవరికి కుతూహలం కలిగిందో తీవ్రమైనటువంటి ముముక్షుత్వం ఎవరికి లభించిందో అటువంటి వారికి ఇంకా వైరాగ్యం కలిగి ప్రాపంచిక విషయములందు ప్రవేశించడండి వాడు ఇది ఇది గుర్తు అండి ఇప్పుడు చూడండి రామచంద్రుడు తరించాలనే అభిప్రాయం కలిగింది ఏమన్నాడు కోహం కిమిదమాగతం విశ్వామిత్రుని ప్రశ్న చేస్తాడు మహాత్మా నాకు ఈ రాజ్యం వద్దు ఈ సుఖాలొద్దు ఈ భోగాలొద్దు అన్నాడు ఎందుకు వచ్చింది ఆ వైరాగ్యం చెప్పండి వారికి ధరించాలనే కుతూహలం కలిగి ప్రపంచంలో అన్ని పదార్థములు నశించిపోతుంటే శాశ్వతమైన పదార్థం ఏది అని చెప్పి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది దీని పేరే ముమూర్క్షత్వం అన్నది నిన్న ఈ ముమూర్షు ప్రకరణం చక్కగా ప్రారంభం చేసినాం విశ్వామిత్రులు వారు మొట్టమొదట్లో బోధ చేశారు ఏమిటో చెప్పండి ఒక వాక్యం మనం విచారణ చేస్తాం విశ్వామిత్రుడు చెప్పిన బోధ ఓ రామచంద్ర మీ వైరాగ్య భావన తెలుసుకున్న తర్వాత మీకు కొత్తగా చెప్పవలసిన పని లేదు అని నేను తీర్మానం చేసుకున్నాను కారణం ఈ వైరాగ్యంగా కలిగితే ఆత్మజ్ఞానం తప్పకుండా వచ్చి తీరుతుంది దాదాపు వచ్చినట్లే అనేసాడు కానీ మీకు ఆత్మజ్ఞానం ఉన్నది అనే విశ్వాసం మీకు తక్కువ అంటాడు అందువల్ల సుఖమహర్షి గారి వృత్తాంతం చెప్పి ఆ జనకులు దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు తండ్రి చెప్పిన బోధే చెప్పితే వారికి విశ్వాసం కలిగిందని మొట్టమొదట్లో తండ్రి గాని నమ్మలేదు ఏమండి మీరు ఏదో దాచుకున్నారు ఇంకా చెప్పలేదే అది కూడా చెప్పండి అని పదే పదే అడగటం మొదలుపెట్టాడు ఎవరండి శుక్రవారం తీర అక్కడ జనపూర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారేం చెప్పారు ఒకటి సత్యం అవిచ్ఛిన్నచిత్మయకహమానస్తిహనేతరత్ స్వసంకల్ప వశాత్ బో నిస్సంకల్పశ్చముచ్యతే ప్రపంచంలో నాచరహితమైన వస్తువు ఒకటి ఏ దాన్ని పొందటమే జీవుని యొక్క కర్తవ్యం అని ఆ జనక మహారాజు ఈ ప్రపంచం యొక్క నశ్వరత్వం ఆత్మ యొక్క శాశ్వతత్వం ఈ రెండు చెప్పేటప్పటికి ఆ నమ్మకం కుదిరిందండి వెంటనే తండ్రి గారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నాన్నగారు పొరపాటు అయిపోయింది మిమ్మల్ని నేను మొదట్లో నమ్మలేదు శాస్త్ర సారమంతా మీరు చెప్పినప్పటికీ ఇంకా ఏదో దాచిపెట్టారని చెప్పి నేను అనుకున్నాను కానీ గురువైనటువంటి జనక మహారాజు గారు చక్కగా ఉన్న విషయం చెప్పినారు నాకు నమ్మకం ఏర్పడింది అని చక్కగా మేరు పర్వతం మీదకి వెళ్ళి ధ్యానం చేసుకుని తరించినాడండి ఎవరు సుఖమహర్షి ఆత్మవిశ్వాసమును కూర్చునన్న చెప్పారు విశ్వామిత్రుడు ఓ రామచంద్ర మీరు పొందింది చాలా గొప్ప విషయం గొప్ప స్థితి నమ్మకం కలిగి ఉండండి ఫైట్ అప్ యువర్ సెల్ఫ్ అది చూడండి విశ్వాసాలు నాలుగైదు చెప్తారండి దైవ విశ్వాసం గురు విశ్వాసం శాస్త్ర విశ్వాసం కానీ వీటన్నిటికంటే గొప్పది ఏమిటి తెలిసిన ఆత్మవిశ్వాసం తన మీద తనకు విశ్వాసం నమ్మకం లేకపోతే ఒక అంగుళవైన ప్రొసీడ్ అవుతాడా వాడు చెప్పండి అది నేను అల్పుణ్ణి నేను దుర్బలుణ్ణి నాకేమి తెలియదు ఆ సన్యాసులు ఆ సాధువులు వారందరూ తరించిపోతున్నారు నాకు సాధన చేసేది నేను ఈ గృహస్థాశ్రమంలో ఈ గొడవల్లో ఈ వ్యవహారంలో నేనట్టు అని ఈ విధమైనటువంటి నిరుత్సాహం ఉంటే మానవుడు ఎప్పుడైనా తరిస్తాడా ధైర్యం ఉంటుందా చెప్పండి ధైర్యం ఉండదు అది కనుకనే నేను తప్పకుండా జయించగలను అనేటువంటి విశ్వాసంతో మానవుడు ప్రారంభించాలని కూర్చోండి విద్యార్థి పరీక్షల్లో నేను ప్యాస్ అవుతానో తప్పుతానో ప్యాస్ అవుతానో తప్పుతానో ఈ విధంగా డోలాయమాన పడకూడదు తప్పకుండా ప్యాస్ అవుతానని ధీమాతో వాడు మొదలు పెట్టాలి సుచారా వేర్ దర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే ధరించాలని చెప్పి కుతూహలంగా ఉంటే దారి కూడా వాడికి వెంటనే తెలుస్తుంది అండి ఊరికి డోలాయమానంగా ఉండి ఈ సంసార సముద్రం గంభీరంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది నేనెట్లా దాటగలను నేను అల్పుణ్ణం అనేటువంటి దీని పేరు పెసిమిజం అంటారని ఇంగ్లీష్ లో పెసిమిజం అంటే నిరుత్సాహపరిచేటువంటి విషయాలు ఇది భగవంతునికి ఇష్టం లేదు శ్రీకృష్ణ పరమాత్మ చూడని నోరు ఏం చెప్పాడు మొట్టమొదట క్లైబ్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం ఈ క్షుద్రమైనటువంటి దుర్బలతో ఉన్నదే దాని దులిపి అవతల భారేమన్నాడు చూడండి మొట్టమొదటి బోధ చూడండి ఫస్ట్ లెసన్ ఈస్ ది బెస్ట్ లెసన్ అంటాడు మొట్టమొదటి చెప్పింది అద్భుతమైనటువంటి బోధ ఈ బీ ఫియర్లెస్ నేను ఎదురు చెప్పాను మా ఆశ్రమంలో మంత్రం అండి ఈ ఫియర్లెస్ నిర్భయంగా ఉండండి అనే మంత్రం మేము ముఖ్యంగా అవలంబిస్తుంటామండి ధైర్యం ఉత్సాహం సాహసం ఆనందం ఉల్లాసం దీనివల్ల మానవుడు ఎప్పుడు ముందుకు పోతాడే గాని ముసురు ఏడుపు దరిద్రం కోలమొహం లాంగ్ ఫేసెస్ అంటాడు ఎవరు వివేకానంద్ ఈ లాంగ్ ఫేసెస్ పెట్టుకుని ఏడుస్తుంటే వాడు ఏమైనా వృద్ధికి ముందుకు పోతాడా జయిస్తాడా చెప్పండి లేదండి కనుక ఈ యుద్ధంలోకి వెళ్ళేవాడు కానీ పరీక్షల్లో పరీక్షల్లో ప్రవేశించేవాడు కానీ రాసేవాడు కానీ ధైర్యం ఉండాలండి ఆ ధైర్యం చేతనే సగం బలం వస్తుందండి వాడికి వశిష్ఠులు వారు చోట చెప్తారు ఈ ధైర్యమును మించినటువంటి ఇంకో ఉపాయం ఇంకోటి లేదంటాడు ఈ సంసార కోపం దాటాలంటే ధైర్యం చెప్తారు బీ ఫియర్లెస్ ఏమైనా సరే నేను తప్పకుండా దాన్ని అవలంబించి దాటుతాను అనేటువంటి చూడు దీని పేరే పట్టుదల అంటాడు ఇంగ్లీష్లోనండి పర్సివరెన్స్ అంటారు అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను శాస్త్రంలోనండి ఒక చిన్న కథ చెప్తారండి ఎవరితో తెలిసినా ఒక పక్షి ఎంతో ఎంత ఎత్తు తెలిసిందో ఆ పక్షి బొటన బొటన వేలంత ఉంటుందండి చిన్న పక్షి అండి దాని పేరు సంస్కృతంలో టిభాం అంటారండి టిట్టి భాం మన తెలుగులోనండి లకుముఖి పక్షి అంటారండి చిన్నది ఏ ఆ బొటనవేలు అంత పక్షి దాని ముక్కు ఎంత ఉంటుందని చెప్పండి అసలు ఆకారమే బొటనవేలు ఏ అంత ఉంటుంది దాని ముక్కు ఇంకా చిన్నదండి ఆ పక్షి ఆడ పక్షి సముద్రపు గుడ్లు పెట్టింది సరే గుడ్లు పెట్టింది ఆ పక్షి గుడ్లు పెట్టి మేత కోసం వెళితే ఈ సముద్రపు తరంగములు ఉన్నాయి చూడండి ఈ అలలు ఈ గుడ్లు లోపలికి లాగేసినాయండి ఈ తరంగములు గుడ్లు లోపలికి సముద్రం లోపలికి పోయినాయండి పాపం తల్లి వచ్చి చూసుకుంది అక్కడ గుడ్లు లేవండి దానికి ఎంత పరితాపం కలుగుతుందో అది ఇతరులు చెప్పలేరండి తల్లులు చెప్పగలరండి తమ సంతానం నాశనం తల్లికి ఎంత బాధ కలుగుతుందండి అది అప్పుడు ఈ గుడ్లు చూసుకుని కంటి వెంట ధారధారగా గుడ్లు కనిపించకపోతే ఏడవటం మొదలు సార్ సుఖంగాని దుఃఖంగాని కేవలం మానవుడికే కాదండి సమస్త జంతుజాలములు కూడా సమానంగానే ఉంటుందండి సుఖంగాని దుఃఖంగాని ప్రేమ కానీ దయ చూడండి వారి కుటుంబం మీద వాటికి ఎంత ప్రేమ ఉంటుంది మానవుడికి ఉంది కదా అదేవిధంగా జంతుజాలములన్నిటి కూడా ఈ సుఖ సమానంగానే ఉంటాయి మానవుడికి ఎంత దుఃఖం ఉందో వాటికి కూడా దుఃఖం ఉంటుందండి ఏది ఈ సంతానం ఇవన్నీ కనుకపోతే ఈ గుడ్లు నాశనం అయిపోయినాయనే పాపం ఏడోటం మొదలుపెట్టింది కంటి వెంట ధారధారగా కొంచెంసేపు ఏడిచిందండి ఎవరు ఆ పక్షి ఏడ్చిన తర్వాత ఇక ఆపేసింది ఏడవటం ఆపేసి ఏం చేసింది తెలుసుకోండి ఒక ప్రయత్నం ప్రారంభం చేసిందండి ఏమనగా నెమ్మదిగా సముద్రం దగ్గరికి వెళ్ళిందండి వెళ్ళి తన సన్న ముక్కుంది కదండి ఒక్క నీటి బొట్టు పీల్చిందండి ఆ సముద్రపు నీటి బొట్టు బాగా నోట్లోకి పీల్చి దూరంగా ఎగిరిపోయి అక్కడ ఊసేసిందండి ఆ సముద్ర బొట్టు ఊసేసింది మళ్ళా దగ్గరికి వచ్చింది మళ్ళీ ఒక బొట్టు పీల్చింది మళ్ళీ అవతలకు వెళ్లి ఉమ్మేసిందండి దాని అభిప్రాయం ఏంటంటే సముద్రం అంతా ఇట్లా ఊసేస్తే నా బిడ్డలు బయటకు వస్తారు నా గుడ్లు బయటపడతాయనే ఉద్దేశం అండి పాపంచో ఈ విధంగా ఈ ప్రయత్నంలో ఉంది అక్కడ నీళ్లు పీల్చడం ఇక్కడ ఊసేయటం సరిగా ఆ టైంలోనండి నారద మహర్షి గారు చూ వారు ఇటువంటి టైంలోనే వస్తుంటారండి వారు నారద మహర్షి గారు అక్కడ ప్రత్యక్షమైన త్రిలోక సంచారి చూచినాడు వాళ్ళకం వరివరే ఇదేమిటి ఈ పక్షి ఏదో పెద్ద ప్రయత్నంలో ఉంది ఇక్కడ నీళ్లు పీల్చడం అక్కడ ఊసేయటం దగ్గరకు వచ్చాడు ఎవరు నారదుల వారం పక్షికి మాట్లాడేటువంటి శక్తిని దానికి ప్రసాదించాడు ఇక మాట్లాడుతున్నాడు పక్షి గారు ఏమిటి మీరు చేసే పని నాకేం అర్థం కావట్లేదు ఒక్కొక్క చుక్క పేల్చటం అక్కడ ఊసేయటం ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు నారదుల క్షమించండి నా ప్రయత్నంలో మీరు విఘ్నం కలుగు చేయొద్దు దయచేసి వచ్చిందారని పోండి అన్నాడు అన్నదండి అరే రే ఎంత జవాబు చెప్పిందో నారద మహాత్మా నేను ఒక గొప్ప ప్రయత్నంలో ఉన్నాను మీరు కనుక మాట్లాడిస్తుంటే నా ప్రయత్నం అంత చక్కగా జరగదు కాబట్టి మీరు దయచేయండి ఏ దారికుండా వచ్చారో ఆ దారికుండా నాకు వి డిస్టర్బ్ డోంట్ డిస్టర్బ్ మీ అన్నదండది నారదుల వారు ముక్కు మీదకున్న వారు ఎవరే ఏమిటి పెద్ద అద్భుతంగా ఉంది కదా అసలు నీ ఉద్దేశం ఏమిటి చెప్పు అప్పుడు చెప్పిందండి ఇవ్వండి నేను గుడ్లు పెట్టాను ఇక్కడ ఈ పాడు సముద్రం ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ దరిద్ర సముద్రం నా గుడ్లన్నిటి లాగేసింది నేను ఇప్పుడు సముద్రం అంతా ఖాళీ చేయాలంతే ఫినిష్ నా డౌట్ ప్రయత్నం ఏంటంటే సముద్రం అంతా ఊసేస్తాను అంతే అవతలు తీసుకెళ్ళి ఊసేస్తాను అప్పుడు నా గుడ్లు బయట నారదుల వారు ఆశ్చర్యపడి ఆహాహా మానవుల్లోనే లేదే ఇంత పట్టుదల ఈ చిన్న పక్షికి ఎంత పట్టుదల వచ్చిందని దాన్ని కాపాడటానికి అమ్మ మీరేమి కష్టపడవద్దు నా తపశక్తి చేత ఈ సముద్రం అంత శుష్కింపజేస్తాను ఒక్క నిమిషంలో ఎండింపజేస్తాను మీ గుడ్డు తీసుకుని మీరు నెమ్మదిగా వెళ్ళండి అని నారదుల వారండి సముద్రం శుష్కింప చేస్తాడండి మొత్తం నీళ్ళన్నీ లేకుండా వెంటనే గుడ్లు అక్కడ ప్రత్యక్షం ఈ తల్లి అండి ఆ ముక్కుతో కరుచుకొని ఆ గుడ్లు తీసుకుని నారదుల సలాం పెట్టిందండి సలాం ఆ నారదుల వారు ఎంతో ఉపకారం చేశారని బా వెళ్ళిపోయిందని ఈ చరిత్రని శాస్త్రములు వారు శాస్త్రకారుడు దీన్ని గమనించి ఏం రాసినాడు తెలుసండి ఉత్సేక కూర్చోండి సాధకుడైన వాడు ఈ ఏదైనా సాధన మొదలు ఎంత ధైర్యం ఉండాలి ఎంత పట్టుదల ఉండాలంటే ఇదిగో టిట్టిభా టిట్టి భూమి అనేటువంటి పక్షి సముద్రం అంతా ఐ మస్ట్ డ్రింక్ దిషన్ అనేటువంటి ధైర్యంతో కొనసాగించింది కార్యక్రమం లేదు ఆ విధంగా ఉండాలి మోక్షము చేరే వరకు కూడా వెనక చూపు ఉండకూడదు అంటాడు శాస్త్రకారుడు ఉత్సేక ఉదధేర్య ఉదధి ఉదధి అంటే అండి సముద్రం కుషాగ్రేణిగ్రం అంటే చిన్న ముక్కండి చిన్న ముక్కు కలిగిన పక్షి ఇంత పట్టుదల వహించిందే ఆ విధంగానే మనసో నిగ్రహస్త అపరిఖేదిత అపరిఖేదిత ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా ఖేదం లేకుండా మనస్సును నిగ్రహించడానికి వీడు ప్రయత్నం చేయాలి ఈ దీని పేరే తీవ్రమైనటువంటి మమోక్షత్వం బయలుదేరితే అంతు చూడాలండి అది ఇప్పుడు జీవుడు ఎప్పుడు బయలుదేరాడు చెప్పండి అనంతకాలం ఓ ఎన్ని కోట్ల జన్మల నుంచో బయలుదేరాడు దేనికోసం ఐ మస్ట్ రియలైజ్ గాడ్ భగవంతుని ఎక్కడి నుంచే మొదలు పెట్టానో అక్కడికి వెళ్ళాలి పుట్టింటికి వెళ్ళాలి అది పుట్టింటికి ఇప్పుడు నది నది ఎక్కడ పుట్టింది చెప్పండి సముద్రంలో పుట్టిందండి కారణం సముద్రపు నీరంతా గ్రీష్మతువులు ఆవిరైపోతుందండి ఆవిరైపోయి మేఘంగా పరిణమిస్తుంది ఆ మేఘం కొండల మీద వర్షిస్తుంది ఆ కొండల మీద నుంచి నీళ్లు ప్రవహించి నదీ రూపంగా తిరిగి సముద్రంలో చేరుతున్నదండి చూచారా సముద్రంలో నుంచి బయలుదేరినటువంటి నీరు నదీ రూపంగా తిరిగి సముద్రంలో చేరుతున్నది అనగా నేను ఎక్కడ పుట్టానో అక్కడికి చేరాలి అని నది కండి ఒక సంకల్పం కలిగిందండి చూ ఎక్కడ పుట్టింది సముద్రంలో పుట్టింది ఇప్పుడు చూడండి గోదావరి కృష్ణ ఇటువంటి పెద్ద పెద్ద నదులు బాగా ప్రవహించేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఓ గోదావరి ఓ కృష్ణ ఓ అమ్మ తల్లి నీ కొబ్బరికాయ కొట్టాలి కొంతసేపు ఆగవమ్మ హార్ తివ్వాలి అనింటి మీకోసం ఆగుతుందా నోరు మూసుకోండి నాకు ఒక పెద్ద లక్ష్యం ప్రయత్నం ఉంది నేను నా పుట్టింటికి చేరాలి ఈ లోపల నేను మీరు కొబ్బరికాయ కొట్టండి ఏమైనా కొట్టండి నేను ఆగను అంటున్నాను ఏది నది ఎంత ఏమైనా ఆగుతుందా చెప్పండి ఎప్పుడు ఆగదండి ఆ ప్రవాహం అట్లాగే అంటిల్ ఇట్ రీచెస్ ది ఓషన్ అది ఆ ఓషన్ అంటే మహాసముద్రాన్ని చేరే వరకు కూడా నిద్రపోదండి గంగానది కానీ కావేరి కానీ కృష్ణ కాని గోదావరి కానీ మహాప్రవాహంలో మీరు చూడండి గమ్యస్థానం చేరే వరకు మధ్యలో ఆగదండి అదేవిధంగా దాన్ని బట్టి నేర్చుకోవాలి ఎక్కడ పుట్టాడు జీవుడు చెప్పండి యతో వాయుమాని భౌతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతి ప్రవిశంతి ఆనందం బ్రహ్మే ది వ్యజానాత్ ఆ సచిదానందంలో పుట్టాడండి వాడు తిరిగి చేరే వరకు వీడు ఎన్ని జన్మలు ఈ విధంగా గడిచిపోతున్నాయి కానీ వాడండి అక్కడ చేరవల్ అనేటువంటి అభిప్రాయం కలుగు చేసుకోవటం లేదండి నిదానంగా పోతున్నాడంతే పుట్టడం చావటం పుట్టడం చావటం ఇంకా ఎన్ని జన్మలండి ఈ వీడి ప్రయత్నం ఎట్లా ఉందో తెలుసండి ఆ భగవంతుని మర్చిపోతున్నాడండి మర్చిపోయి తిరిగి అక్కడికి చేరవాలనేటువంటి ఉద్దేశం పోగొట్టుకుంటున్నాడు అందుచేత ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నాడు ఆ పుట్టింటికి చేరితే ఆ స్వ గనక మనస్సు లైవ్ అయితే ఆహా ఎంత ఆనందం ఇదేనండి ధ్యానం మానవ జన్మ ఎందుకు వచ్చింది తెలిసిన టు రియలైజ్ ది బ్లిస్ అది బ్లిస్ అంటే ఏమిటి తెలిసినా ఎటర్నల్ హ్యాపీనెస్ అది పరిపూర్ణమైనటువంటి ఆనందం వారి హృదయంలో పెట్టుకునే నిధి నిధి అంటే ఏమిటి ధనం ఆ స్పిరిచువల్ ట్రెషర్ ఆధ్యాత్మికమైన పెట్టుకుని పీపుల్ ఆర్ ఏ బెగ్గింగ్ ఆఫ్టర్ దీస్ ఏ హ్యాపీనెస్ ఈ దృశ్య సౌఖ్యముల కోసం వాడు పరిగెత్తుతున్నాడంటే ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం చూడండి ఇంట్లో పాయసం పెట్టుకున్నట్టండి ఒక ఇంట్లో పాయసం పెట్టుకుని భిక్షాటనానికి బయలుదేరాట అనే శాస్త్రంలో ఈ ఉపమానం చెప్తారని సర ఆత్మ ఆనందం తనలో పెట్టుకుని చిల్లర చిల్లర సుఖాల కోసం మానవుడు ఇంద్రియ సుఖం కోసం దృశ్య వస్తువులన్నీ గాలిస్తున్నాడంటే టైం వేస్ట్ కదండి వృధా వాటన్నింటినీ మించినటువంటి సుఖం వాటిలా లాభం కంటే గొప్ప లాభం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు దాన్ని ఎందుకు మనం అనుభవించకూడదు ఈ కొందరు ఏం చేస్తున్నారంటే విషయం తెలుసుకుని మనం భగవంతుని పొందాలని కొన్ని ప్రయత్నం చేస్తున్నారండి కానీ గమ్యస్థానం చేరే వరకు ఆ ప్రయత్నం కొనసాగించట్లేదు మధ్యలోనే విరమించేస్తున్నాడు అండి సరే భర్త చెప్తాడండి మూడు రకాల ముగ్గురు మనుషులండి మూడు రకాలు ఏ ఉత్తముడైన వాడు ఏ దమ్యస్థానం చేయలే వరకు ఆగడండి మధ్యమ తరగతి వాడు ఏదైనా ఈ దైవ కార్యం మధ్యలో ఏదైనా విఘ్నాలు వస్తే ఆపేస్తాడండి అధముడు అసలు మొదలు పెట్టనే ముట్టడు ప్రారంభించనే ప్రారంభించడు చూడు ప్రారభ్యతే నఖలు విఘ్న ప్రారభ్య విఘ్నీ మధ్య చూడు మొదటి వాడేమిటి అల్పులైన వారు అసలు దైవ కార్యం మొదలు పెట్టారు ప్రారభ్య మధ్యమ తరగతి వారు మొదలు పెట్టి విఘ్న ఏదైనా విఘ్నములు వస్తే ఆపేస్తాటండి కానీ ఉత్తముడు ఏం చేస్తాడు తెలుసు విఘ్నై ముత్తమ గురి ఎన్ని ఆటంకములు వచ్చినా వెనక్కి పోడండి వాడు గమ్యస్థానం చేరే వరకు ఇదిగో ఏ జన్మలోనో భగవంతు నుంచి వేడిపోయినాను వియోగం ఇప్పుడు యోగం చూడ మనలో దేవునితో కాదు యోగం చూడండి అన్ని భగవద్గీతలో పెద్దానికి యోగం యోగం యోగం అంటే ఏమిటి యుద్ధతే ఇది యోగా కా కలవటం అనమాటది ఇదివరకు విడిపోయినాడు ఎప్పుడు విడిపోయినాడు ఆ ప్రశ్న అడగద్దని నిన్న చెప్పానండి ఎప్పుడు ఈ బంధనంలో పడ్డామని క్వశ్చన్ వేస్తే వృధా దానికి ఆన్సర్ లేదండి ఎప్పుడు అనాది అని చెప్పి ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మనకు అవకాశం ఉందండి ఏది ఈ జనన మరణ రూపమైనటువంటి ప్రవాహానికి ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మలో సద్గురువుని ఆశ్రయించి సత్శాస్త్రములు అవలంబించి చక్కగా సాధన చేసుకుంటే ధరించిపోవచ్చండి సార్ ఎప్పుడు మొదలు పెట్టారనే ప్రశ్నకి దానికి ఆన్సర్ లేదు ఎప్పుడు అంతమైపోతుందో మన చేతిలో ఉన్నదన్నది మన ప్రయత్నంలో ఉంది నిన్న గీతలో ఏం చెప్పాడు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్పాడు జ్ఞానమునకంటే మించినటువంటి వస్తువు సదృశ్యం పవిత్ర మిహ విద్య ములోకములో జ్ఞానమునకు మించిన వస్తువు ఇంకోటి లేదు అది ఎట్లా లభిస్తుంది స్వయం వాడు కష్టపడాలని సార్ వాడు ప్రయత్నం చేసి సాధన చేస్తే తప్ప గురువులు ఏం చేస్తారండి దైవం గాని గురువు గానీ దే విల్ గివ్ యూ ఇస్ సార్ట్ ఆఫ్ హెల్ప్ అది కొంచెం సహాయం చేస్తారు వారి సహాయం ఎంతో చెప్పమంటారా మీరు ఎక్కడికో ప్రయాణం అయిపోతున్నారండి రోడ్డు మీద పోతున్నారు దారిలో దారి రెండుగా చీలిపోయింది అక్కడ ఒక సైన్ బోర్డు ఉందండి సైన్ బోర్డ్ అంటే దారి చూపు ఏరో ఏరో పెట్టి రాస్తాడు ఇదిగో రాజమ విజయవాడ మద్రాసు అని చెప్పి ఈ విధంగా రాస్తాడు ఆ పెద్దలు చేసే సహాయం అదండి దే విల్ షో యూ ది డైరెక్షన్ యు హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ అంతే దేవుడు కాని గురువు గానీ ఆయన ఇటు పోతే నరకం ఇటు పోతే స్వర్గం ఇటు పోతే మోక్షం గోన్ చూస్ ఫర్ యువర్ సెల్ఫ్ అని వారు వదిలిపెట్టేస్తున్నారు మానవుడు తాను ఇదిగో ఈ నరకం వెళ్తే బాధ కలుగుతుంది కాబట్టి దీనివైపు వెళ్ళకూడదు ఇదిగో మోక్షం శాశ్వతమైన ఆనందం దీనివైపు వెళ్ళాలని మానవుడు తన యొక్క ప్రజ్ఞ చేత ఆలోచించి మార్గం వెతుక్కోవాలని పెద్దలు ఎంత సహాయం చేస్తారు చెప్పండి చూపిస్తారు ఏలు పెట్టిన ఆయన ఇటుపో ఇటు ఈ అంతేనండి శాస్త్రములు కానీ పెద్దలు కాని ఇంకా ఏం చే సత్వయం వాడు స్వయంగా కష్టపడాలి శంకరాచార్యులు వారండి ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటినీ డివైడ్ చేశాడండి ప్రపంచంలో ఎన్ని దుఃఖములు ఉన్నాయో అన్నిటినీ అన్నిటినీ ఒకవైపు పెట్టాడు ఒక్క దుఃఖం మాత్రం సెపరేట్ చేశాడండి ఏం దుఃఖం తెలిసినా ఆకలి దుఃఖం ఆకలి దుఃఖం ఒక్కటి మాత్రం సపరేట్ చేశాడు కారణం ఏమిటంటే దీనికి ఒక విశేషం ఉందండి ఏమనగా ఏ దుఃఖమైనా ఇతరుల చేత తొలగిపోతుందండి ఇప్పుడు శిరస్సు మీద ఒక బరువు ఉందనుకోండి బాధపడుతున్నాం నడవలేక అయినా దారిపోయా కొంచెం బరువు దించబోయే అంటే వాడు దించేస్తాడు అది ఆకలిగా ఉంటే ఆకలిగా ఉంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి మనంతటా మనం ఆకలి పోగొట్టుకుని అన్నం తినాల్సిందే తప్ప లేవండి దారిపోయేవాడా నాకు ఆకలి అవుతున్నది నువ్వు భోంచేయ్ అంటే వాడు తింటే వీడి ఆకలిపోతుందా లేదండి వాడు స్వయం ఇది వివేక ఎంత చక్కని శ్లోకం చూడండి మస్తకన్యస్తా దేహ దుఃఖమన్య నివార్య శిరస్సు మీద ఉండేటువంటి ఇతరుల చేత తొలగిపోతుంది క్షుదాదికృత దుఃఖంతో వినాశ్వేన ఆఖరి దుఃఖం మాత్రం వాడంతా వాడు ఇది అన్నం తినకపోతే పోదంటాడు శంకరాచార్య చక్కగా అదేవిధంగా ఈ అజ్ఞానం ఎటువంటి తెలిసినా ప్రతివారు తాము తమంతట తాము ప్రయత్నం చేసి పోగొట్టుకోవాలని అయితే మీరు అడగ చూడండి ప్రయత్నం చేయటం మేమంతా పొద్దులేస్తే ఏదో కృష్ణారామాన్ని అనుకుంటున్నాం గీతాపారాయణం చేస్తున్నాం తీర్థయాత్రలు చేస్తున్నాం ఈ విధంగా మీరు చెప్పవచ్చును కానీ గమ్యస్థానం చేరే వరకు కూడానండి ఈ ప్రయత్నం ఆపకూడదండిది కొందరు మధ్యలోనే విరమిస్తారు కొందరు ఏదో కొద్ది కాలం అయిన తర్వాత ఏదైనా కొంచెం ఆటంకాలు వస్తే నిలిపివేస్తారు అట్లా చేయవాకండి ఎన్ని ఆటంకములు నేను ఎక్కడి నుంచి వెళ్ళేనా పరమాత్మ దగ్గర నుంచి తిరిగి వారిని చేరే వరకు కూడా మనం విశ్రాంతి తీసుకోకూడదు అనేటువంటి స్థిర సంకల్పం ఉండాలండి సరే పూర్వం అండి ఐదు రోజులు పెళ్ళి జరిగేదండి పెళ్ళి ఇప్పుడు చాలా తగ్గించేశారండి అంత మినిమైజ్ చేశారు గంట రెండు గంటలు పెళ్ళండి ఇప్పుడు ఏ పూర్వం ఐదు రోజులు పెళ్లి చేసేవారండి ఓహో ఎంత కర్మకాండ చెప్పడానికి లేదండి ఆ ఐదు రోజుల పెళ్లిలో మొదటి ఐటెం ఏమంటే తెలుసండి కాశీ యాత్ర కాశీ యాత్రని పెళ్ళికొడుకు పెళ్ళికొడుకంటే భవిష్యత్ ఉడ్బుయ్ ముందు జర అవబోయే పెళ్లి కొడుకండి ఆ పెళ్ళికొడుకు గారు కాశీ యాత్రకు బయలుదేరతారండి ఫస్ట్ డే ఇది ఒక ఆచారం ఐదు రోజుల పెళ్లిలో జరుగుతుందండి ఈ పెళ్లి కొడుకు కాశీకి వెళ్ళిపోతాడండి బయలుదేరుతాడు బయలుదేరితే పిల్లనిచ్చే తండ్రి ఉంటాడు చూడండి పిల్ల తండ్రి ఆయన దారిలో అడ్డుపడతాడండి అంటే ఏమిటి మామగారు అవ్వబోయే మామగారు అడ్డుపడతాడు ఏమండీ ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతాడు ఈ అల్లుడు గారిని కాబోయే అల్లుడు అండి ఎక్కడికి కాశీకి ఎందుకు వెళ్తున్నాను ఎందుకు వచ్చిన సంసారం ఈ గొడవ హాయిగా కాశీలో ధ్యానం చేసుకోవాలని నేను బయలుదేరుతున్నాను అట్లా ఉద్దయ్య ఎందుకు అక్కడ ధ్యా అక్కడికి వెళ్ళి కష్టపడవలసిన పనేమిటి సాధన చేయవలసిన పనేమిటి మా పిల్ల ఒక ఆమె ఒక అమ్మ తయారుగా ఉంది పదహారేళ్ల వయస్సు యుక్త వయస్సు వచ్చింది ఆమెను వివాహం చేసుకుని లక్షణంగా గృహస్థాశ్రమం పాలించవయ్య ఓహో అట్లాగా అట్లయితే సరే అట్లయితే వెనక్కిపోతా ఇదండి ఒక నాటకం అండి ఈ లాంఛనం జరుగుతూ ఉంటుందండి మామగారు అడ్డు పెట్టడం ఈయన కాశీకి బయలుదేరటం రామ నిజంగా ఆ మామగారు అక్కడ లేకపోయినా కూడా వీడు కాశీకి వెళ్ళడండి ఈ కాలంలో మళ్ళీ తిరిగి వస్తాడు ఈ కాలంలో ఎవడండి కాశీకి వెళ్ళేది ఆ అట్లా పోయి అక్కడ సినిమా హాల్ ఉంటే దూరతాడు దాంట్లో అంతే ఫినిష్ జరా కాశీ యాత్ర చూ వాడు బయలుదేరతాడు కాశీకి అని చెప్పి కానీ మధ్యలో ఎవడో వచ్చాడప్పటికీ ఆగిపోయి ఆ ఊహో అట్లాగా పెళ్లి చేసుకోమంటావా ఏదో నువ్వు చెప్పావు కాబట్టి చేసుకుంటాను అంటాడు వాడు చెప్పకపోయినా విడిపోతాడు మళ్ళా వెనక్కి ఆ ఈ విధంగా కాశీ యాత్ర మోస్తరు ఉండకూడదండి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం కనుక ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఎవరైనా ప్రారంభం చేసినారంటే ఒక్కొక్క సాధన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఎనిమిది అంగములు ఉన్నాయి ఎనిమిది సాధనలు చెప్పినారు ఇక్కడ చూడండి శమ దమ ఉపరతి హితీక్ష శ్రద్ధ సమాధానం ఈ విధ ఎన్ని సాధనలు అండి రామ ఇక భగవద్గీతలో చూస్తావా లెక్కే లేదండి ఈ మానవుడు పొందేటువంటి పొందవలసినటువంటి సుగుణాలు కూర్చి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత దూరం చెప్పాడు చెప్పండి దాదాపు ప్రతి అధ్యాయంలో పన్నెండు నుంచి మొదలు పెట్టుకుని చెప్పేశాడు అండి హౌ టు క్లియర్ ది మైండ్ హౌ టు ప్యూరిఫై ది మైండ్ అది అపవిత్రమైనటువంటి మనస్సును శుద్ధం చేయటమే మోక్షం అంటారు చూడండి కనుక ఒక్కొక్క అధ్యాయం నుంచి అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ నుంచి మొదలు పెడతారండి ఇరవై ఆరు పన్నెండులో ఈ ఇరవై సుగుణములు ఎవరైనా అవలంబిస్తున్నారా నారాయణ ఒక్కటైనా కాగడా పెట్టి వెతికినా కూడా సుగుణాలు కనిపించట్లేదండి మరి అటువంటిప్పుడు ఇరవై ఆరు సాధించాలంటే హౌ మచ్ టైం ఎంత సమయం పడుతుందో చూడండిది పోని అంతటితో ఆపినాడా మళ్ళీ వెంటనే పదమూడు అమానిత్వం అదంభిత్వం అహింసాంతిజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ ఈ విధంగా కనుక ఈ జన్మలోనండి సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నాయండి వీడు సోమరిపోతుగా ఉండి బద్ధకం కలిగి ఉండి నాట్ నౌ నాట్ నౌ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు రిటైర్ అవ్వాలి పిల్లల పెళ్లిళ్ళు అయిపోవాలి అంతా సమస్య పోవాలి ఎప్పుడైనా అట్లా జరుగుతుందా ఇంట్లో కుటుంబంలో గొడవలన్నీ పూర్తిగా సమసిపోయే టైం రానే రాదండి ఒకటి తర్వాత ఒకటి ఒకటి నాకంటే మీకు బాగా తెలుస్తుంది సరే ఎన్నెన్నో ఒకటి గొడవలు ఇంతటితో ఫుల్ స్టాప్ అని అనుకుంటాం లేదండి మళ్ళా కామా కామా వస్తుందండి ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఈ మధ్య ఒక ఆయనండి సముద్ర పొడ్డుకు వెళ్ళాటండి సముద్ర స్నానం చేయాలని సముద్ర స్నానం చేయాలి అలలుగా ఉన్నాయండి అందువల్ల ఒడ్డను కూర్చున్నాడండి సముద్రం గారు ఈ అలలు ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు స్నానం చేస్తాను ఏమండి ఆ టైం అనేది వస్తుందా సముద్రపులో అలలు ఎప్పుడైనా ఆగిపోతాయండి నాన్ సెన్స్ అదేవిధంగా ఈ సంసారం కూడా అంతేనండి ఒకటి తర్వాత ఒకటి తర్వాత కాబట్టి తెగించాలి ఏదైనా సరే తప్పకుండా నేను సాధన చే ఎన్ని అవాంతరములున్నా వచ్చుగాక అని బుద్ధ దేవుడు చూడండి నేను చెప్పాను ఈ శరీరం శిథిలమైపోవుగాక నేను ఇక్కడి నుంచి లేవనే లేవనని ఎంత గంభీరమైనటువంటి సాధన చేశాడు చూడండి ఎవరు బుద్ధుడు రాజాధిరాజయ్యుండి అంత తెలివి ఉన్నప్పటికీ కూడా ఈ మాయ వారిని పడగొట్టేసిందండి మారుడు వారి మతంలో మారుడు అంటారు మనం మాయ లేక కామం అని చెప్పి అంటాం మన్మధుడు ఆ మన్మధుడు వచ్చి కింద పడేసేసాడని పడేస్తే శరీరం ప్రళయం చేయాప్త్య బోధిం బహు కల్ప దుర్లభం నైవాసే పట్టుదల నిజంగా వారి చరిత్ర చదువుతుంటే ఎవరైనా ఇది ఏమి లేని వాడు దరిద్రుడు నేనంతా వదిలేశాను అంటే దానికి ఏమైనా అర్థం ఉందండి ఒక బేదవాడు నేనంతా వదిలేసాను వారికి అసలు ఉండేడిచింది ఏమిటండి బేదవాడికి అసలు లేనే లేదు వాడు ఏమిటి త్యాగం చేసేది ఉన్నవాడు త్యాగం చేయాలి రాజైనటువంటి వాడు త్యాగం చేస్తే అది గొప్పతనం అండి వీడు చేసింది ఏమిటి తెలిసిన అభావ వైరాగ్యం అండి అభావ వైరాగ్యం వాడికి ఏం అసలు లేదు నాకు వైరాగ్యం ఉందంటే దానికి వాల్యూ లేదండి అది ఉన్నవాళ్ళు త్యాగం చేసినారు బుద్ధుడు అండి రాజాది సమస్త సుఖములు సంపదలు అనుభవించడానికి అవకాశం ఉంది తండ్రి ఏం చేశాడో తెలుసండి ఈ బుద్ధుడు కాషాయ వస్త్రం ధరించి అక్కడక్కడ ప్రచారం చేస్తుంటే తన కుమారుడు వారిని రప్పించాలి ఏదో విధంగా వారిని రాజుగా చేయాలనే ఒక దూతను పంపిస్తాడు పంపించి నా కుమారుడు ఈ వేషం వేసుకుని ఏదో కాషాయ వస్త్రం చూసుకున్నట్లా ప్రచారం చేస్తున్నట్ట మీరు వెళ్ళి చెప్పండి నా కుమారుడికి మీరు రాజు మీ నాయన రాజు వారి తండ్రి రాజు వారి తండ్రి రాజు ఇది రాజపరంపరలో వచ్చింది మీరు ఈ విధంగా భిక్షుకుడుగా ఉంటే దానికి ఏమైనా అర్థం ఉందా అవమానం కదా కాబట్టి తప్పకుండా రాజ్యానికి వచ్చి పాలించవలసింది మీరు వారసులు హే పేరెంట్ అని చెప్పి దూతని పంపిస్తాడు దూత వెళ్ళి ఆ బుద్ధదేవుడు బోధ చెప్తుంటే మధ్యలో కదిలించకూడదని అక్కడే కూర్చున్నాడండి ఆ బోధలో ఈ బోధ ఎంత చక్కగా జరుగుతున్నదంటే ఆ వచ్చిన దూత మనస్సు మారిపోయి వచ్చిన పనే మర్చిపోయినాడు అండి వాడు కూర్చుని బుద్ధుని శిష్యుడిగా మారిపోతాడండి నెంబర్ టూ ఇంకొక దూతను పంపిస్తాడు ఏ మొదట వెళ్ళిన ఆయన రాలేదేమని చెప్పి చూడండి ఆ బోధలో తన్మయుడు అయిపోయినాడు శిష్యుడిగా చేరిపోయినాడు ఆ దూత రెండవ వారిని జాగ్రత్త హెచ్చరిక చేసి పంపించాడు ఇదిగో ఏదో చేసి మోసం చేస్తున్నాడేమో నా కుమారుడు వారు చెప్పేది చక్కగా విని నా దగ్గరికి వచ్చి చెప్పండి అంతేగాని మీరేమి వారు వారి యొక్క శిష్యులుగా అట్ట ముందుగా చెప్పి పంపించాడు రెండవ దూతని వారు వెళ్ళి ఏమండి బుద్ధుడు గారు మీ నాయన మీరు రాజట మీ నాయన రాజట మీ తాత మహారాజట మహారాజు పరంపరలో మీరు ఉన్నారట కాబట్టి మీరు వచ్చి రాజ్యానికి వారసులుగా ఉన్నారు కాబట్టి పాలించండి అని చెప్పి తండ్రి యొక్క వాక్యం చెబితే బుద్ధుడేవన్నాడు తెలుసు మా నాయనతో వెళ్ళి చెప్పు బుద్ధుడు ఈ జన్మలో సన్యాసి పూర్వజన్మలో సన్యాసి ఆ పూర్వజన్మలో సన్యాసి ముప్పై తరములు ముప్పై తరములు సన్యాసట్టండి బుద్ధుడు చూడండి ఓహో ఆ పరపర అట్లా వస్తున్నది ఇది ఆయన గారు రాజు ఆయన తండ్రి రాజు ఆయన రాజ పరంపర నాది సన్యాసి పరంపర కాకతాళీయంగా ఇద్దరు కలుసుకున్నావు రుణానుబంధం చేత అంతేగాని ఇంకేం లేదు చెప్పమన్నాడండి ఆయన వెళ్ళి చెప్పేటప్పుడు పాపం నిరుత్సాహపడిపోయినాడు కుమారుడు వస్తాడేమో అని చెప్పాడు కొని ఆఖరికి సరే దూత మీరు వెళ్ళి కనీసం ఇక్కడ దర్శనం వారు చూడాలని చెప్పి నాకు అభిలాషగా ఉంది కనీసం ఇక్కడికి వచ్చి రాజ్యం పరిపాలించక చూచి నాకు దర్శనమిచ్చి తర్వాత పంపించేస్తాను అన్నాడండి సరే బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఏమండి మీ నాయనగారు అభిలాష ఇట్లా ఉంది మీరు ఊరికి అట్లా వచ్చి వెళ్ళండి రాజభవనానికి వారు మిమ్మల్ని చూడాలని చెప్పి అభిలాష అను సరే తప్పకుండా వస్తాను కానీ మూడు షరతులు అన్నాడండి ఎవరు బుద్ధుడు మూడు మా నాయనతో వెళ్ళి మూడు షరతులు పాలిస్తే నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అన్నది ఏమిటో చూడండి నాకు చావు రాకూడదు మా నాయన చేయగలడేమో ముందుగా కనుక్కురాపో నాకు చావు రాకూడదు మా ఆయన గడికి ఆ విధంగా చేసేట్టుగా ఇప్పుడే బయలుదేరి వస్తానన్నాడు ఎవరు బుద్ధుడుచు కండిషన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయోవిత విహరే స్వాగ నాకు రోగం రాకూడదు మా నాయన చేయగలడేమో కనుక్కో ఆ విధంగా తర్వాత నచ్చ సంపత్తి మిమాంహరే ద్విపత్తి నాకు ముసలితనం రాకూడదు ఇప్పుడు ఎవరిలో ఉన్నాను కదా వార్ధక్యం రాకూడదు నాకు మా నాయన చేయగలడేమో కొంచెం కనుక్కురా నాకు చావు తప్పించగలడేమో కనుక్కురా అట్లాగని చేస్తే తప్పకుండా ఇప్పుడు బయలుదేరి వస్తాను ఈ దూత వెళ్ళి చెప్పాడు వాళ్ళ నాయనకి ఏమండి మీ కుమారుడు షరతులు పెట్టాడు తాను తనకి మరణం రాకూడదట మీరు చేయగలరా పని అన్నారు నా చావే నేను తప్పించుకోలేను ఇంకా ఆయన చావు ఎవరు తప్పిస్తాడు నాకు ముసలితనం రాకూడదు రామరామా రామా ఈ ముసలితనం రాకుండా ఎవడైనా చేయగలరా అని చూడండి అంతర్తో ఫుల్ స్టాప్ అయిపోయిందండి బుద్ధుడు గారు అక్కడికి వెళ్ళలేదు ఆయన ఇంకా అంతర్తం విరమించుకున్నాడు చూచారా మానవుడికి భవిష్యత్తులో ఇద్దరు మహాశత్రువులు కాచు కూర్చున్నారండి ఎవరో తెలిసిన జర మరణ జర అంటే ముసలితనం మరణం అంటే మృత్యం అండి ఈ ఇద్దరు భయంకరమైనటువంటి శత్రువులు ఎదురుగుండా ఉన్నంత వరకు కూడా మానవుడికి శాంతి ఎక్కడ అందువల్ల బుద్ధుడు అండి హౌ టు కాంకర్ దీస్ ఫెలోస్ అది ఇద్దరున్నారు జరామరణ మోక్ష అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వీరిద్దరిని జయించాలి ఏ విధంగా తన యొక్క నిజస్వరూపం తెలుసుకుంటే జయింపబడతారండి ఈ జరామరణాలు దేనికి సంబంధం తెలుసు శరీరానికి సంబంధం అండి శరీరం అనేటువంటిది మానవుడు కాదండి మానవుడు శరీరమును చూచేవాడు కాని శరీరం కాదండి దృక్ అంటే సాక్షి ఇప్పుడు రాత్రిపూట దీపం వెలుగుతుంటుంది ఇల్లంతా చక్కగా కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ కార్యక్రమాలు దేని వల్ల జరిగినాయి అంటే దీపం వల్ల అండి చర ఆ దీపం ప్రకాశింపజేస్తుంది అదే విధంగా మానవుని యొక్క స్వరూపం ఏమిటంటే కేవలం జ్యోతిష్వరూపుడు సర్వసాక్షి క్షేత్ర జ్ఞ అంటారు క్షేత్రజ్ఞ అంటే క్షేత్రం అంటే ఈ శరీరం ఇదంతా దీన్ని చూచేవాడు ఈ వస్తువు కాదండి దీన్ని చూచేటువంటి వాడు హీఈ్ ఎంటైర్లీ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ కానీ అనుకుంటునారా చెప్ప ఎవరికైనా ఇప్పుడు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఘోషిస్తున్నాడు భగవద్గీతలో నాయన నేను నిజస్వరూపం తెలుసుకో అర్జున ఎందుకు ఏడుస్తావు మీరు కానీ మీ బంధువులు కానీ అందరూ కూడా శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులు ఆ విషయం కొంచెం గ్రహించుకుంటే మానవుడికి ఈ జన్మలోనే పరమశాంతి కలుగుతుంది ఉపనిషత్తులన్నీ ఏం చెప్తున్నాయి మీకు శాంతిగత కావాల్సింది శాంతికి మార్గం ఏమిటి ఈ దృశ్య వస్తువులు గాలిస్తే శాంతి రాదండి అది శాశ్వతితరేషాం నిత్యో నిత్యాం చేతనశ్చేతామైనటువంటి పరమాత్మను ఆత్మస్థం తనలో ఉండేటువంటి ఆ సాక్షి ఆ బయట ఉండేటువంటి బ్రహ్మాండమునకంతటిని సాక్షి ఒకరే చూడు చూడు ఆ విశాలమైనటువంటి తత్స్వరూపమై త్వం అంటే నీవు అది ఎవరు తెలుసుకుంటారో వారికి శాంతి గాని తక్కిన వారికి లేదంటాడు చూడు తేశాం శాంతి శాశ్వతీ నేతరేషాం కనుక దానికోసం ప్రయత్నం చేసేటువంటి జీవుడు ధన్యుడు ఏ సాధన చేయవలనం పట్టుదల ఉండవలనం ఆ పట్టుదల లేకపోతే సోమరైపోతే ఎవరు కూడా మోక్షం పొందలేరండి సరే ఒక పల్లెటూరులో ఏం జరిగింది తెలుసండి పెద్ద తుపాను గాలి వీచిందండి బ్రహ్మాండమైన తుపాను గాలి అక్కడ గుడిసి ఉందండి గుడిసె కేవలం తాటాకులతో కప్పబడిందండి ఆ తుపాను గాలికి ఆ గుడిసె మీద రెండు ఆకులు ఏ తాటాకులు ఎగిరిపోయినాయండి ఎగిరిపోతే అక్కడ రంధ్రం ఏర్పడింది గుడిసెలో రంధ్రం ఏర్పడింది ఆ రంధ్రలోంచి వర్షపు నీళ్లు కారుతున్నాయండి ఆ ఇంట్లో దంపతులు కాపర ఉంటున్నారు భార్య భర్తను అడిగింది ఏమండి ఈ విధంగా ఇల్లు ఉంటే ఎవరు వంట చేస్తారు పైనుంచి నీళ్లు కారుతున్నాయి ఆ రెండు తటాకులు ఎగిరి అవతల మీరు కొంచెం వాటిని కప్పండి కపితే లక్షణంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి లేకపోతే వంట చేసేది భార్య అడిగిందండి భర్తని వాడేం చెప్పాడు తెలుసు నువ్వు కప్పమన్నావు కప్పవలసిందే కప్పటం అనేది న్యాయమే కానీ వర్షం కురుస్తుంటేనే నట్టా కప్పేది తడిచి కప్పేదా వర్షం కురుస్తున్నది కదా వర్షం ఆగని తర్వాత దాని విషయం చూస్తామన్నాడు ఎవరు భర్తగారు ఈ అమ్మగారు అనుకుంది వర్షం ఆగిపోతే కప్పుతాడేమో తీర వర్షం ఆగిపోయిందండి మళ్ళీ పరిగెత్తి ఏమండి వర్షం ఆగిపోయింది ఆ తాటాకులు కప్పండి అన్న ఇప్పుడు కప్పవలసిన పని ఏమిటి వర్షం లేదుగా వాడు ఎంత సోమరుతు వర్షం కురుస్తుంటే ఎట్లా కప్పేది అంటాడు వర్షం ఆగిన తర్వాత కప్పవోసిన పని ఏమిటి చిరుకులు పట్టలేదు కదా వాడు ఆ విధంగానండి ఏమయ్యా ధ్యానం చేసుకో ఉంటే ఇప్పుడు ఎక్కడయ్యా నేను గ్రహస్తున్నీ ఈ సంసారం ఇదంతా ఎప్పుడు మరి ఎప్పుడు చేస్తావు ముసలితనంలో అంటాడు వారి ధక్కి రిటైర్ అయిన తో సరే అప్పుడు అడగండి ఏమయ్య రిటైర్ అయినావు కదా ధ్యానం చేసి అరే కూచులు కాళ్ళు పట్టుబోతుంటే ఎట్లా ధ్యానం చేసేదయ్యా అప్పుడు ఆ సాగు పెడతాడు తప్పించుకుంటాడండి ఏమండి ఎవరి కోసం ఈ సాధనలని కొంచెం చెప్పండి వాడంతా వాడు సుఖం పొందటానికే కాని ఒకడి యొక్క బలవంతం ఆ కనుక అనేక జన్మల నుంచి దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి జీవుడు ఈ జన్మలో కొంచెం కష్టపడి ఈ సాధన మొదట్లో కొంచెం కష్టం అంటాడు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ కానీ ప్లీజ్ డోంట్ కేర్ ఎవరు కంగారు పడబాకండి కొంచెం కష్టమైనప్పటికీ ఇప్పుడు చూడండి మీరంతా ఆసనం వేసుకు కూర్చున్నారు రామా ఎంతసేపు కూర్చున్నారు ఒకటిన్నర గంటల సేపు ఇట్టి ఆసనాలు ఏమంటే ఇళ్ల దగ్గర కూర్చుంటారు అట్లా కాసేపు కూర్చోంగానే బార్ జాపుకుంటారు కాళ్ళు బార్జా శివరంగా గోడకు ఆనుకుంటారు ఇక్కడ కూడా ఆనుకోవాలనే ఉద్దేశం మీకు ఉంటుందండి కానీ వెనక ఒక నెట్టు నడుతాడు వాడు ఒకవేళ వెనక మీరు ఆనుకున్నారంటే ఆ స్తంభాల దగ్గర ఉన్న వాళ్ళు పుణ్యాత్ములండి పుణ్యం ఎందుకంటే వాళ్ళు ఎవరు అడ్డు పెట్టారండి ఈ విధంగా ఇప్పుడు మీరు చేసేది ఒక తపస్సు అండి సుజారా ఒకటిన్నర గంట సేపు ఇక్కడ కూర్చున్నారంటే కష్టమే కదండి కానీ ఈ కష్టం మీరు ఓర్చుకుంటున్నారు కారణం ఏమిటి చెప్పండి ఈ బోధ వినాలంటే ఇటు కూర్చోవలసిందే తప్పదు ఈ బోధ ఎల్లప్పుడూ ఉంటుందా అనేటువంటి ఉద్దేశం చేత దాన్ని చక్కగా వినడానికి మీరు కష్టపడుతున్నారండి దీని పేరు సాత్విక సుఖం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎత్త దగ్గరే ఈ ఆధ్యాత్మిక సాధనలు ఎట్లా ఉంటాయో తెలిసినా మొదట్లో విషం విషం అంటే ఏమిటి కొంచెం బాధగానే ఉంటాయండి కూర్చోవాలన్నా తెల్లవారుజావం లేవాలన్నా ఇప్పుడు చూడండి మీరు ఎంత ముందుగా లేచి ఉంటారు చెప్పండి ఇక్కడికి రావాలంటే ఇంత ముందుగా ఎందుకు లేస్తున్నారు చక్కని బోధ వినాలనేటువంటి అభిప్రాయం చేత లేస్తున్నారు ఇది సాత్విక సుఖం మొదట్లో కొన్ని కష్టం ఉన్న తర్వాత వశిష్ఠుల వారి యొక్క దివ్య వాక్కు మనం వినటానికి అవకాశం దొరికింది అని చెప్పే ఆ లక్ష్యం వల్ల మీరు ఇక్కడికి వస్తున్నారు ఈ కష్టం ఓర్చుకుంటున్నారని సార్ ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం ఆహా కొంతకాలం గనక చక్కగా సాధన చేస్తే అమృతం ఆహా ఇక చెప్పడానికి లేదండి ఆ సుఖం అనేది ఇట్స్ థింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ నాట్ టు బి ఎక్స్ప్లెయిన్ అది నోటితో చెప్పడానికి లేదు అనుభవించేటువంటి విషయం అన్నది అంత ఆనందం కలుగుతుంటే ఈ కొంచెం సాధన ఈ కాళ్ళు బాసి పెట్టేసి కూర్చోవడం ఇదంతా ఏం పెద్ద కష్టం అనేది చెప్పండి అనుభవించాలి కష్టపడాలి త్యాగం చేయాలంటాడు చూడండి త్యాగే అమృతత్వ మానసు అది కనుక శ్రీకృష్ణ పరమాత్మ గీతంలో సాత్విక సుఖం ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాదయం ఇక రాజసిక సుఖం ఎట్లా ఉంటుంది మొదట్లో ఎంతో సుఖంగా ఇది ఇప్పుడు చూడండి ఏదన్నా వస్తువు తిన్నా తాగిన ఎంతో సుఖంగా ఉంటుందండి విషయేంద్రియ సంయోగా ఎత్త దగ్గరే అమృతోపమం మొదట్లో అమృతం వలె ఉంటుంది పరిణామే విషమివ చూ కొంతకాలం అనుభవించేటప్పటికండి ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఉన్న విషయ భోగాలు ఈ సుఖాలు మొదట్లో అట్లాగే ఎంతో ఆనందంగా పరిగెత్తుతున్నారు కానీ భోగే రోగ భయం ఆ రోగాలు తగులుకుంటున్నాయండి సార్ ఎన్నో బాధలు తగులుకుంటున్నాయి ఆ చూడండి నేచర్ విల్ గివ్ దమ్ షాక్ చెంప వాయించినట్టు వాయిస్తున్నదండి సార్ ఏ సుఖాల కోసం వీరు పరిగెత్తారు ఆ సుఖంలోనండి దుఃఖం అనేది ప్రత్యక్షం అవుతుంది చూసారా కనుక విషయేంద్రియ సంయోగా అగ్రే అంటే మొదట్లో అమృత వలే ఉంటాయండి పరిణామే విషమివా కొంత కాలం కనుక అనుభవిస్తే ఈ సుఖాలు విషం మహా దుఃఖం అనుభవిస్తున్నారు ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎంతమంది ఈ ఏమో పెద్ద తడుకు పెడుకులుగా కనిపిస్తుందండి ఈ ప్రకృతి దాని వెంట పరిగెత్తుతున్నాడు చూడండి ఏవైనా సుఖం కనిపిస్తుందా చెప్పండి దీని పేరు ఎండమావులు అంటారండి ఎండమావులు ఇంగ్లీష్ లోనండి విలోది విష్ అంటారండి అది ఎదురుకుండా కనిపిస్తుందండి కానీ నీళ్లు లేవు అక్కడ పాపం లేళ్ళు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఆఖరికి చనిపోతాయండి దీని పేరు మృగతృష్ణ మృగతృష్ణ అంటారు ఎండమావులు మిరేజ్ మిరేజ్ అంటారని ఇంగ్లీష్లో ఏ ఆ మిరేజ్ అంటే ఎండమావులు నీళ్లు వలే కనిపిస్తుందిగా నీళ్లు కాదండి భ్రమించి ఈ పశువులండి పరిగెత్తి నాశనం అయిపోతున్నాయండి కనుక ఈ రాజసూఖం వెంట పరిగెత్తనైనా సాత్విక సుఖం అవలంబించండి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధ చేస్తున్నారు ఈ రోజు వశిష్ఠుల వారి యొక్క బోధ కోసం మనం కాచు కూర్చున్నాం చెప్పి వారు మొదలు పెడుతున్నారని సార్ ఆ వశిష్ఠ మీకు అభిప్రాయం కలగచ్చు ముప్పై రెండు వేల శ్లోకములు అనర్గణంగా బోధ చేసేటువంటి వశిష్ట మహర్షి ఫస్ట్ లెసన్ ఏమి చెప్తారు మొట్టమొదటి బోధ అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు నిర్భయత్వం సుజ ధైర్యం ఉత్సాహం బీ ఫియర్లెస్ అనేటువంటిది కృష్ణుడు చెప్పారు ఇక్కడ వీరేం చెప్పారు తెలుసండి ప్రయత్నం సుజ సాధన చేయకుండా ఎవరు మోక్షం పొందలేరు కాబట్టి ప్రతి కొంచెం కష్టపడి సాధన చేసి ప్రయత్నం చేస్తే తప్ప మోక్షం పొందలేరని మొట్టమొదటిలో చెప్తున్నాడు ఏమిటో వినండి ప్రాతనం చైహికం చేతి ద్విధం విద్ది పౌరుషం మానవుడి యొక్క ప్రయత్నం అండి రెండు రకాలుగా ఉంటాయి అండి పూర్వజన్మలో చేసిన ప్రయత్నం చూడండి పూర్వజన్మలో ఇదో అలవాటైపోతుందండి అదేమవుతుందో తెలిసినా పోదండి ఈ జన్మలో పుట్టుకతోనే వస్తుందండి ఏది పూర్వజన్మ సంస్కారం ఏ ఇప్పుడు చూడండి ఏదైనా దొంగతనం వాడు పూర్వజన్మలో చేశాడు చేశాడు అనుకోండి దొంగతనం పుట్టుకతోనే ఆ దొంగ బుద్ధి వస్తుందండి దొంగ బుద్ధి ఇప్పుడు ఏదైనా ఇటువంటి ఉపన్యాసంలో కనుక వాడు వచ్చి కూర్చున్నాడా మనసు మారిపోతుందండి సార్ యో దొంగతనం మహాపాపం అని చెప్తున్నారే అని చెప్పి కాని పూర్వజన్మలో అలవాటు ఏం చేస్తుంది దొంగతనం చెయ్యాలి అనిపిస్తుంది ఇప్పుడు పెద్దల యొక్క సాంగత్యం చేత దొంగతనం మహాపాపం అని తెలుస్తుంది రెండటికి యుద్ధం శ్రీ వశిష్ఠుల వారు చెప్తున్నారు పూర్వజన్మ చెడ్డ సంస్కారానికి ఈ జన్మ మంచి ప్రయత్నానికి యుద్ధం జరుగుతుంది ఎవరు గెలుస్తారు ఏది బలవత్తరంగా ఉంటుందో అది జయిస్తుందంటాడు ఏది శక్తివంతంగా పూర్వజన్మలో అలవాట్లు కనుక గట్టిపడితే ఇప్పుడు జయించడం మహా కష్టం అన్నది దానికి రెట్టింపు శక్తిని ఉపయోగించాలి చెప్తున్నా ప్రాతన ప్రాత్నం అంటే పూర్వజన్మలో చేసిన ప్రయత్నం ఏ అది వాసన రూపంగా ఉంటుందండి ఐహికం ఐహిక అంటే ఇప్పుడు ఇహలోకంలో చేసేటువంటిది చేతి ద్విధం ప్రాత్నో అధ్యతనే నాశో పురుషార్థే ఇప్పుడు చేసే ప్రయత్నం కనుక తీవ్రంగా ఉంటే ఆ పూర్వజన్మార్జిత ప్రయత్నం అండి ఓడిపోతుంది అటండి బాగా అర్థం చేసుకోండి ఆ పూర్వజన్మార్జిత అలవాట్లు పోతాయేటండి ఇప్పుడు గనక తీవ్రంగా ప్రయత్నం చేస్తే అట్లా కాకుండా ఏదో మందంగా ప్రయత్నం చేస్తే వాటి బలం ఎక్కువగా ఉంటే ఓడిపోతారండి భగవద్గీత పదహారో అధ్యాయంలో ఈ విషయం చెప్పారు దైవాసుర సంపత్ విభాగ యోగం ఇటు దైవశక్తి ఇటు అసురశక్తి రెండు లాగుతాయండి ఏది గెలుస్తుంది ఏది బలవత్తరంగా ఉందో అది గెలుస్తుందండి అది చాలా పొందరండి ఆ పూర్వజన్మ వాసనల్ని జయించలేక ఓడిపోతారండి సరే ఓడిపోతారు ఏ ఆ ఓడిపోయినప్పుడు మరల ప్రయత్నం చేయాలండి నిరుత్సాహపడకూడదు చూచారా చిన్న దృష్టాంతం చెప్తాను పూర్వజన్మ మాట అట్లా ఉంచండి ఈ జన్మలోనే రేపు ఏకాదశి అని అనుకోండి రేపు ఏకాదశి ఏకాదశి ఉపవాసం ఉంటారండి చాలామంది ఉపవాసం ఉంటారు ఒక పట్టుదల వహించాడు ఏమైనా సరే రేపు అన్నం తినకూడదు ఏమి తాగకూడదు నీళ్లు కూడా తాగకూడదు దాని పేరు నిర్జలోపవాసం చేయాలని అనుకున్నాడు అండి ఈరోజు ఏ రేపు ఏకాదశి దశమి నాడు రాత్రే అనుకున్నాడు రేపు ఏమి తినకూడదు నీళ్లు కూడా తాగకూడదు నిర్జలో ఉపవాసం సరే ఇక మరుసటి రోజు వచ్చిందండి ఏకాదశి పన్నెండు గంటల వరకు పట్టుదల వహించాడండి ఆ పన్నెండు కాగానే కర కరకర ఆకలియటం మొదలుపెట్టిందండి వాడికి ఆకలి అయిపోతే ఇక శత్రుపక్షం ఎక్స్పార్టీ వాళ్ళు వచ్చారండి వచ్చి ఏవండి ఏవండి ఇంత బుద్ధి తక్కువ పని చేస్తారా ఉపవాసం అంటే నీళ్లు కూడా వదులుతారండి ఎవరైనా అన్నం తినకూడదు కానీ నీళ్లు తాగితే తప్పేవిటండి అని ఆ మాయ వచ్చి బోధిస్తుందండి బోధిస్తే వీడికి ఆకలికి ఉంది ఆకలి దెబ్బకి దాని మాట నమ్మేసి వరివరి నీళ్లు తాగితే తప్పేమిటని ఏదో కొంచెం నిమ్మరసంలో కొంచెం ఏదో కలుపుకుని తాగేస్తాడండి తాగేస్తాడు వెంటనే మాయ పరిగెత్తు ఏమండి ఉపవాసం అంటే అన్నం తినకూడదు కానీ ఇంకా ఏదైనా తినొచ్చుని పండు తినండి ఏం పర్వాలేదు తప్పు పండు తింటే తప్పేమిటండి వీడి ఆకలి దెబ్బకండి నెమ్మదిగా ఒక అరటి పండు తినేస్తాడండి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తుంది మాయ ఏమండి ఏమండి అన్నానికి అటుకులకి ఎంతో భేదం ఉందండి అన్నం తినబాకండి కానీ అటుకులు తినొచ్చ ఉంటుందండి వీడేమిటంటే ఆకలి దెబ్బకి కొంచెం అటుకులు నానేసుకు తింటాడు మళ్ళా వెంటనే మాయా ఏమండి ఎడ తిరిగి అటుకులు తిన్నారన్నమే తినేయండి ఈ విధంగా పడగొట్టేస్తుందండి వాడిని చూచరా బహు జాగ్రత్తగా ఉండాలండి పూర్వజన్మార్జితమైనటువంటి సంస్కారం మానవుని పడగొడుతూ ఉంటాయండి ఇప్పుడు ఏదైనా నియమం పెట్టుకోవాలన్నా జరగనివ్వదండి ఆ పాటు సంస్కారములు వచ్చి వీడిని వెనక్కి లాగేస్తాయి కనుక వశిష్ఠుల ప్రాప్తనం ఇప్పుడు చేసే ప్రయత్నం చేత పూర్వజన్మ సంస్కారం జయించవచ్చునంటాడు దానికి దృష్టాంతం దావి హుడా అంటే ఏమిటి తెలుసు అండి పొట్టేలు ఆ పొట్టేలు దృష్టాంతం తీసుకొచ్చారు శుభేన అశుభముద్యక్తం ప్రాతం పౌరుషం జు చూ మన సంక్రాంతి సంక్రాంతికి అండి కోళ్ళకి యుద్ధాలు పెడతారండి సరే రెండు పొట్టాడుకుంటాయి ఎవరు గెలుస్తారు ఏ పొట్టేళ్లకి కొమ్ములు వాడిగా ఉన్నాయో అది గెలుస్తుందండి అదేవిధంగా రెండు పొట్టేళ్ల పూర్వజన్మ అలవాట్లు ఈ జన్మ ప్రయత్నం ఈ రెండు యుద్ధం చేసుకుంటున్నాయి దీంతో బలవత్తరమైనటువంటిది జయిస్తుంది అంటారు చూడండి ద్రౌహుడా ఈ రెండు యుద్ధం చేసుకు కాబట్టి మానవుడు ప్రయత్నం గట్టి పట్టుదల వహించి ఏనాటికైనా ఈ పూర్వజన్మ పాడల వాటిలో మనం జయించాలనేటువంటి కుతూహలంతో ప్రారంభం చేయాలన్నది అని ఈరోజు వశిష్ఠుల వారు ఏం చేస్తున్నారు తెలుసు విశ్వామిత్రుడు ఉన్నారు కదండి వారిని చూపిస్తున్నాడు అండి ఓ రామచంద్ర వారు ఎవరు తెలిసిన విశ్వామిత్రుడు సామాన్యమైనటువంటి రాజు అయినప్పటికీ ఒక పట్టుదల వహించి ఏమైనా సరే నేను బ్రహ్మర్షి కావాలనేటువంటి తీవ్రమైనటువంటి సాధన చేశాడండి ఎవరు విశ్వామిత్రు వారి చరిత్ర చూడండి రాజర్షి రాజర్షి అని చెప్పి అందరూ అంటున్నారు ఆఖరికి వశిష్ఠులు వారు కూడా రాజర్షి అంటున్నారు ఏమి తృప్తి లేదండి బ్రహ్మర్షిని వశిష్ఠుల వారి చేత అనిపించుకునేటంత వరకు నిద్రపోలేదండి ఎవరు విశ్వామిత్రుడు అంత తీవ్రమైనటువంటి పట్టుదల వారికి ఉన్నది చక్కగా సాధన చేసినారు ఇంద్రియములు జయించినారు ఆ వశిష్ఠుల వారి ముఖత నాయన నువ్వు బ్రహ్మర్షి అయినావు అని అనిపించుకున్నాడండి ఎవరు విశ్వామిత్రుడు అందుచేత వారిని చూపిస్తున్నారు నాయన విశ్వామిత్రేణ ముని దైవము పౌరుషేనైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం బ్రాహ్మణ బ్రాహ్మణత్వం పొందాడండి ఎవరు విశ్వా క్షత్రియుడైనప్పటికీ బ్రాహ్మణత్వం పొందగలిగాడని ప్రశ్న చేస్తున్నాడు వశిష్ఠుడు దేని చేత ప్రయత్నం చేత పట్టుదల చేత ఆ సాధించేశారు అని వారిని చూపిస్తున్నారండి దృష్టాంతంగా విశ్వామిత్రే నైవము పౌరుషే నైవ సంప్తం బ్రాహ్మణ్యం రామణ కాబట్టి చక్కగా ప్రయత్నం చేయండి ఎప్పుడు చేయాలి దానికి చెప్తున్నాడు ఆ బాల్యా బాల్యకాలం నుంచి మొదలు పెట్టాలటండి అకస్మాత్తుగా ముసలితనంలో మొదలు పెడితే ఎట్లా చెప్పండి అనేక సాధనలు చేయాలి కదా చూడు ఆ బాలి గుణై పురుషయత్నైనా స్వార్థ సంపాద్య చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేయమండి ఇది పట్టిందండి చిన్న కాలంలో ఎవరికైనా పట్టిందా ఇప్పుడు ఇళ్లలో చూడండి ఎవరైనా పిల్లవాళ్ళు ఈ దీని విషయం ఆలోచిస్తున్నారా రామ రామా ఏ విధమైన ఆ పాటల్లో ఆటల్లో గడిపేస్తున్నారే కానీ బాల్యకాలం అంతా వృధా అయిపోతుందండి పన్నెండున్నర సంవత్సరం వేస్ట్ అయిపోతున్నదని బాల్యకాలంలో ఎంత వృధా అవుతుంది తెలుసండి ట్వెల్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంత నాశనం అయిపోతుంది చూడండి ఆ టైం అంతా విషయములో గడిపివేస్తున్నారని పోని ముసలితనంలో ఏమైనా ధ్యానం చేస్తారంటే ఆరోగ్యం సరిగా ఉండదండి అనేకమైనటువంటి విఘ్నాలు వస్తాయి ఇంక అండి వాడు ధ్యానం చేసేది చెప్పండి కనుక బాల్యకాలం యవ్వన కాలం సరైనటువంటి సమయములు అంటాడు ఎవరు మాయతో యుద్ధం చేయాలంటే ఏమండి హట్టి పట్టుదల బాగా ఆసనం వేసి కూర్చోవటం ఏ గంట రెండు గంటలు బాగా ధ్యానం చేయటం ఒక మనోబలం చూడండి విల్ పవర్ ఏ ఎప్పుడు ఉంటాయి తెలుసుండి ముసలితనంలో ఉండవండి ముసలితనం ఇప్పుడు ముసలితనంలో అసలు జ్ఞాపక శక్తే ఉండదండి జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోతుందండి ఇప్పుడు మీరంతా గీతాపారాయణ చేస్తున్నారు ముసలాయన్ని గీతాపారాయణ చేయమనండి కూర్చోబెట్టండి తాతగారు అనండి ధర్మక్షేత్రే అని అనమంటే ఆరు నెలలకి కురుక్షేత్రే అంటాడు వాడు జ్ఞాపక ఉండదండి ఇది జ్ఞాపక ఉండదు జ్ఞాప చిన్న పిల్లలకి చెప్పండి గబ గబ చేస్తారండి చిన్న చిన్న పిల్లలు మీ మీ బిడ్డలకండి పన్నెండో అధ్యాయం పదిహేనో అధ్యాయం బాగా చెప్పండి చిన్న అధ్యాయములు ట్వంటీ వర్సెస్ అంతే ఆ స్మాలెస్ట్ చాప్టర్స్ ఏమండి పిల్లలకి చెప్తే బాగా కంఠస్థం చేస్తారు ఒక నెల రోజుల్లో రెండు క్షుణ్ణంగా వచ్చేస్తాయి ఇక ఇంట్లో ఏదన్నా శుభకార్యములు కానీ ఏదన్నా జరిగితే ఆ పిల్లల్ని చెప్పించండి వేద ఘోష వేద ఘోషం ఏంటోనండి ప్రతిధ్వనిస్తుందండి ఈ మేళాలు చూడండి ఇది జడమైన మేళాలండి ఇంటో ఊరికే శబ్దం దానివల్ల పుణ్యం లేదు పురుషార్థం లేదు ఈ వేద ఘోషం వల్ల గీత చక్కగా చెప్పిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి కాబట్టి మీ బిడ్డలకి కొంచెం బాగా తయారు చేయండి అయితే కొందరు భయపడవచ్చు మా బిడ్డల కనుక గీత చెప్పిస్తే వాళ్ళు వైరాగ్యం పుట్టి ఎక్కడికైనా పారిపోతారేమో ఏ ఆ సంకల్పం వదులుకోండి ఎందుకంటే డైరెక్ట్గా విన్నటువంటి అర్జునుడే ఇల్లు వదిలిపోలేదండి ఆయన చక్కగా రాజ్య పరిపాలన చేశాడు ఇక ఈ కాలంలో పిల్లలు పోతారండి నారాయణ సినిమా హాల్స్ ఉన్నంత వరకు పోరండి వాళ్ళు కనుక ఆ బెంగ పెట్టుకోవాకండి చక్కగా పిల్లలకి నేర్పిచ్చండి పన్నెండో అధ్యాయం ఏం సతతయుక్త అని పన్నెండు అది ఊర్ధమూలమ అశ్వత్ ప్రాహురవ్యయం చిన్న అధ్యాయములు బాగా నేర్పండి ఇప్పుడు ముఖ్యమైన ఒక విషయం చెప్తున్నాను సమయం అయిపోతున్నది వశిష్ఠ మహర్షి గారండి ఒక చిన్న ఉపమానం చెప్తున్నారు ఒక నది ఒక నది ప్రవహిస్తున్నదండి కానీ రెండుగా చీలిపోయిందటండి రెండుగా చీలిపోయిందట ఆ నది ఏమవుతుంది తెలిసిన చీలిపోతే నీళ్లు తగ్గిపోతాయి వేగం తగ్గిపోతుంది అన్ని తగ్గిపోతాయండి ఏది ఒక నది కనుక రెండుగా చీలిపోతే ఇప్పుడు వశిష్ఠు వారు ఏం చెప్తున్నారంటే మనస్సు అనేటువంటి నది రెండుగా చీలిపోయింది ఏమి శుభ మార్గం అశుభ మార్గం చూడం మార్గాభ్యాం వహంతి వాసనా సరి వాసన అంటే మనస్సు సరిత్ అంటే నది రెండుగా చీలిపోయింది శుభ మార్గం అశుభ మార్గం కొన్ని శుభకార్యాలు చేస్తుంది కొన్ని అశుభ కార్యాలు ఇప్పుడు వశిష్ఠు వారు ఏం చెప్తున్నారంటే అశుభ మార్గంలో పోయేటువంటి మనస్సు యొక్క శక్తిని నిరోధించమంటున్నాడు ప్లీజ్ బ్లాక్ ఇట్ ఆ శక్తిని శుభ మార్గంలో బలించమంటున్నాడు ఆ నీళ్లను బాగా ఆనకట్టకట్టు ఏదో ఆపేసేయండి ఆపేసి ఈ మంచి మార్గంలోకి దాన్ని తప్పండి అంటాడు ఎవరు వశిష్ఠు వారు అందరికి అర్థమైందా శుభాశుభాగా పౌరుషేన ప్రయత్న ప్రయత్నం చేద్ద దీన్ని మంచి మార్గంలోకి తిప్పండి చూడు ఆనాడు వాల్మీకి రత్నాకరుడు అనేటువంటి ఆయన చెడ్డ మార్గంలోనే వారి శక్తి అంతా పోతుంది సప్తర్షులు వచ్చి బ్లాక్ చేశాడు దాన్ని చూచారు బ్లాక్ చేసి ఆ శక్తిని మంచి మార్గంలో మళ్లించాడు ఎవరంది రత్నాకరుడు లేక వాల్మీకి అప్పుడు ఏమైంది కుట్ట మలిచిపోయింది అని వారిలో పట్టుదల ఉన్నది కానీ చెడ్డ మార్గంలో ఉపయోగించారు ఇప్పుడు మహాత్ములు యొక్క సాంగత్యత మంచి మార్గంలో ఉపయోగిస్తే ఆ మహోన్నతమైనటువంటి స్థానమును ఆక్రమించుకున్నారండి ఎవరు వాల్మీకి మహాభక్తుడైపోయినారు అదేవిధంగా చెడ్డ మార్గంలో పోయేటువంటి శక్తిని ఆపండి ఇంకా దాంట్లో పోనేవద్దు మనస్సు యొక్క శక్తి అంతా నాశనం దాన్ని ఇటు చక్కగా మళ్ళిచ్చందంటాడు చూడండి శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతే వాసనా పౌరుషేణ ప్రయత్నేనా యోజనీయా ఈ విధంగా ఈ రోజు ముముక్షు ప్రకరణలో వశిష్ఠుల వారండి మొట్టమొదట ప్రయత్నము సాధన దాని గురించి చక్కగా చెప్పారు ఇంకా రేపు కూడా ఈ అధ్యాయం కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మసన్యాస యోగమును గుర్చినటువంటి విచారం జరుగుతుంది ఇప్పుడు ఓంకారం జపం చేస్తాం